ం శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీస్మృతిపురాణానామాలయం కరుణాయం భగవత్పాదశంకరం లోకశంకరం రూపమస్ేహ తథోపలభ్య నాంతో నాదన్న సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరుహమూలం అసంగశస్వాష్కారణ అవతరి ఎస్టు అయం వర్ణిత సంసార వృక్ష పైన వర్ణింపబడిన సంసారమనే చెట్టు ఏదైతే గలదో అది అది ఎహ అయం వర్ణిత సంసార వృక్ష సంసారమనే చెట్టు ఈ చెట్టుని రెండు శ్లోకాల్లో అంత విస్తారంగా వర్ణించేప్పటికీ ఇదంతా సత్యము అనే అభిప్రాయం కలుగుతుంది అది అంతల్లా వర్ణించినప్పటికీ అది సత్యం కానక్కరలేదు సుమా అని సూచించడం కోసం అని చెప్తున్నాం ఎస్టు అయం వర్ణిత సంసార ఈ సంసారం అనే చెట్టుకి నూపమస్యేహ తథోపలభ్యతే అంటే మనం ఏ విధంగా దానిని అనుభవానికి మనకు ఏ విధంగా అనుభవానికి ఆ విధముగా అది సత్యము కాదు ఇప్పుడు తథా యథాతలో విధుంటారు యథాతథముగా అని అంటే యథా ఏ విధంగా మీరు అనుభవిస్తున్నారో తథ అలాగే ఉంది దాన్ని సత్యమవుతారు యథాతథముగా ఏ విధముగా అనుభవిస్తున్నారో అది అలా లేదు దాన్ని వెరి బి తథ విపరీత తథ విత్ అథ అంటే మీకు ఏ విధంగా అనుభవాలు వస్తుందో ఆ విధంగా అక్కడ లేదు ఇప్పుడు మీకు త్రాడు చూసి త్రాడు అడుగుతుంటే దాన్ని యథాతథము అంటారు అంటే త్రాడు చూసి పాము అడుగుతుంటే ముందుకు దాన్ని విత్ అథ అంటారు ఈ సంసార వృక్షము ఇది యథాతథము కాదు ఇది విత్ అథ అంటే అలా ఉన్నట్లు అనిపిస్తుందే తప్ప అది యథార్థము కాదు ఇది మనిషిని బట్టి ఉంటుంది సబ్జెక్టివ్ అంటారు ఇప్పుడు రాగము ఉండదనుకోండి రాగము గలవానికి సంసారం అనే చెట్టు చాలా సత్యంగా భాషిస్తుంది అదే విరాజుకి సంసారం అనే అది మిథ్య అని తెలుస్తూ ఉంటుంది అంటే సత్యము కాదు అని తెలుస్తూ ఉంటుంది విరాగ్కి ఇప్పుడు డబ్బులు ప్రోగుజేటయే పరమార్థముగా పెట్టుకున్న వాడికి డబ్బు సత్యముగా భాషించదే విరాగికి డబ్బు అన్నది ఇదంతా కూడా ఒక పెద్ద కల్పన ఇదంతా మిథ్య అని తెలుస్తూ అలాగే ఇతర విషయంలో కూడా కాబట్టి సంసారం అనే మనం విస్తారముగా వర్ణించినప్పటికీ న రూపమస్యేహ తపలభ్యత యథా అనుభూయతే తూపం న ఉపలభ్యతే మీకు ఏ విధంగా అనుభవానికి వస్తోందో దానికి ఆ విధమైన రూపము లేదు సుమా నాంతో నదం నంప్రతిష్ట దీనికి ఆది కానీ మధ్యము కానీ అంతము కానీ యథాస్థమివా లేవు ఉన్నట్లు అనిపిస్తుంది కానీ యథార్థంగా లేవు ఇక్కడే సమస్య అంతా కూడా ఈ అంశము తెలుసుకున్నటంలోనే జనులు చాలా పెద్ద పెద్ద దోషాలను చేస్తూ ఉంటారు సో ఈ సంసార వృక్షం ఎట్టి తనగా మేఘములలో కోట వంటిది ప్రాకారము వంటిది ఈ మేఘాల కేసు చూసినప్పుడు దీనికి గంధర్వ నగటము అంటారు గంధర్వ నగరము అని అలాగా మాస్ట్ హిప్నాసిస్టులు ఉంటాయి మాస్ట్ హిప్నాసిస్ట్ ఆ హిప్నాటిస్ట్ ఏం చేస్తాడంటే వెయ్యి మందిని పోగేస్తాడు ఆకాశం కేసు చూడమంటాడు అందరూ ఆకాశం కేసి చూస్తారు చూస్తే అదిగో అక్కడ ఒక ప్రాకారం కనబడుతోంది అంటాడు మేఘాలు ఉంటాయి ఆ మేఘాల్లో ప్రాసారము కనపడుతోంది చూడండి అంట అంటే వీళ్ళు పట్టుపట్టి చూస్తారు మేఘాలు ఉన్నాయండి అంటారు అవును కరెక్టే మేఘాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా చూడండి ఆ మేఘాలలో నెక్కి ఒక ప్రసాదము గలరు అంటారు అంటే వీళ్ళందరూ చూసి అవును అంటారు ఓ ప్రసాదం కనపడుతుంది ఆ ప్రసాదం వెనకాలం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే పెద్ద పెద్ద భవంతులు ఎత్తైన భవనాలు గలవు అంటాడు అనేది వీడు మళ్ళీ చూసి కొంతసేపు జాగ్రత్తగా పట్టుపట్టి చూసి ఆమె ఉండోయ్ అంటారు ఈ లోపల అక్కడ రాజుగారి ఊరేగింపు వెళ్తూ ఉంది ఆ ఏనుగులు ఆ ఊరేగింపులో ముందు వెనక ఏనుగులు నడుస్తున్నాయి అని చెప్తాడు అంటే అవునంటారు అక్కడ ఏమి అలాంటిది సంసారం ఇది మేఘాలలో కనపడే నగరము వంటిది మీరు అనొచ్చు ఈ వేదాంతులు ఉన్నారు ఇలా ఏంటివి చెప్తారు ఏదో కల్పించి చెప్తారని మీరు అనొచ్చు కల్పించి చెప్తారా యథార్థం చెప్తారా మీరే మరి నిర్ణయించుకోండి మంది కూర్చొని అందరూ భజన చేస్తూ ఉంటారు రాత్రి పదకొండున్నారా పన్నెండు అవుతుంది బాగా టీ బాగా తాగేసి భజన చేస్తూ ఉంటారు అందరూ కూడా ఉపవాసం ఉండి టీ తాగి అంటే పైచ్యం బాగా తలకెక్కి ఉంటుంది ఉపవాసం ఉండి టీ తాగి భయన చేస్తూ ఉంటారు పదకొండున్నరకే బాగా ఆవేశాన్ని బిల్డప్ చేస్తారు ఆ మహాత్ముడు వస్తాడు కుర్చీలో కూర్చుంటాడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు కుర్చీలో కూర్చోవడం మానేశారు పెద్ద పెద్ద సింహాసనాల మీద గద్దెలు కట్టుకుని దాంట్లో కూర్చుంటున్నారు దాంట్లో అరడు వందల మంది కూర్చోవచ్చు అంత విశాలమైన గద్దె మీద ఆ మహాత్ముడు కూర్చుంటాడు కూర్చొని ఆయనకి ఇటో తువ్వాలో ఇటో తువ్వాలో ఎటు చూసినా తువ్వాళ్ళు ఉంటాయి చెంగులు నీళ్ళు అన్నీ ఉంటాయి ఆయన ముఖం అంతా కూడా ఏదో వికారంగా ఉంటుంది కానీ మనమేమనుకుంటాం ఆయన శివుడిని ధ్యానం చేసేస్తున్నాడు అనుకుంటాడు వీళ్ళందరూ ముఖం వికారంగా ఉంటుంది ఎందుకంటే ఆ శివలింగాన్ని ఇక్కడ ఎక్కడో దాచి పెట్టి ఉంటాడు ఆయన చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదండి అలా కూర్చుంటాడు కరెక్ట్గా పావు తక్కువ పన్నెండింటిగా వస్తాయి అంతకుముందు రాడు ఎందుకంటే ఎంతసేపన అన్కంఫర్టబుల్గా కూర్చోగలుగుతాడు పావు తక్కువ పన్నెండింటిగా ఆ శివలింగాన్ని సగం నింగి హాఫ్ గల్పింగ్ అని ఒక టెక్నిక్ అంటే మీరు మింగుతారు కానీ పూర్తిగా కడుపులోకి వెళ్ళిపోకుండా దాన్ని హోల్డ్ చేస్తారు ఇక్కడో ఇక్కడో ఈ ఏరియాలో హోల్డ్ చేస్తారు ఆ శివలింగాన్ని సగం నింగుతాడు అందరూ మీరందరూ అదిగో మహాసాక్షాత్తు శివస్వరూపుడే ఎదుర్కొన్నా గద్దె మీద కూర్చున్నాడని మహా ఆవేశంతో ఓం నమ శివాయ ఓం శివాయ అని చెప్పేసి చేస్తూ ఉంటాడు సరిగ్గా పన్నెండు అవుతుంది ఆత్మలింగం తీసే టైం అయిపోయిందని ఎవడో అనౌన్స్ చేస్తాడు ఆయన హీ వామిట్ సాట్ ది లింగా అందరూ కూడా చప్పట్లు కొట్టేస్తారు తర్వాత ఈ లింగాన్ని ఓ గ్లాసులో నీళ్లల్లో గాజు గ్లాసులో పెడతాడు అందరికీ కనపడడం కోసం నీళ్లలో పెడతాడు ఎందుకంటే వామిట్ చేసినప్పుడు ఎలా వస్తుంది అది అందరికీ చూపిస్తారు అందరూ దండాలు పెట్టుకుంటారు ఇప్పుడు ఇందాక చెప్పిన గంధర్వ భిన్నంగా ఉందా ఇది లేదు కదా అదే కదా ఇది బట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్ అసలు ఈ గల్ఫ్స్ గల్ఫ్స్ అంటే హాఫ్ గల్ఫ్స్ ఫుల్ గల్ఫ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండాస్కోపీ ఏదో చేయాల్సి ఉంటుంది హాఫ్ గల్ఫ్ చేసినటువంటి దాన్ని వామిట్ చేసి చూపిస్తే జనం అనుకుంటారు ఇదంతా సత్యం అనుకుంటారు పైగా మామూలు లింగం అండి కాకుండా లోపల నుంచి వచ్చింది కాబట్టి లోపలేముంటుంది ఆత్మ ఉంటుంది కాబట్టి దానికి ఆత్మలింగం ఏమిటో ఇంత పచ్చి మోసం ఇదే కానీ మరొకటి లేదు ఇదెందుకు చెప్పానంటే ఈ సంసారం అనే వృక్షము అంతటి మోసం సుమా అని చెప్పడం మోసం చేశాను ఈ ఆత్మలింగంలో ఇంకొకటి మన్ని మోసం చేసుకున్నాడు ఈ సంసారం అనే పక్షంలో మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాము ఇది ఎలా కనబడుతోందో ఎలా వర్ణింపబడిందో అది ఎలా లేదు అది సత్యము కాదు నా రూపమస్యేహ తథోపలభ్యతే నా దీనికి ఆది మొదలు ఆది మధ్యము అంతము లేదన్నారు అంటే దానికి ఎలా వ్యాఖ్యానం చేశారంటే ఒక ఒక బాలుర హాస్టల్ కలదు హాస్టల్ ఒకటి ఉంది దాంట్లో విద్యార్థులందరూ ఉంటారు ఈ విద్యార్థులందరూ కూడా గర్భధారణ చెయ్యని తల్లుల పుత్రులు సంధ్యాపుత్రులు అంటారు అంటే ఎప్పుడు గర్భమును దాల్చని తల్లుల యొక్క పుత్రులు ఆ విద్యార్థులు ఉంటారు ఆ విద్యార్థుల యొక్క ఆది మధ్యము అంతము మీరు ఏమైనా ఊహ చేయగలుగుతారా ఆది ఉండదు మధ్యము ఉండదు అంతము ఉండదు కానీ వర్ణన ఎలా ఉంది ఒక హాస్టల్ కలదు దాంట్లో విద్యార్థులు కష్టపడి చదువుకునే విద్యార్థులు ఉన్నారు అని ఆ వర్ణనంతా ఎలా ఉంది అది సత్యమైనట్లు లేదు ఆ ఆఖరిని ఏమని చెప్పాను నేను వీళ్ళందరూ కూడా గర్భధారణ చేయని యువతుల స్త్రీల యొక్క పుత్రులు అంటే వంధ్యాపుత్రులు అని నేను చెప్పగానే సో అలాగా అనుకుంటారు జనం అంతేగాని ఏమిట అలాగా ఏమి లేదురా బాబు అక్కడ అని ఈ సంసారము నా రూపమస్కేహ తథోపలభ్యత ఇది ఊరికే కవులు లేకపోతే పండితులు లేకపోతే ఫిలాసఫర్స్ వేదాంతులు ఈ రకంగా చెప్తూ ఉంటారండి అది అంత మిచ్చయిపోతుందా అంత అసత్యమైపోతుందా అని మీరు అనుకోవచ్చు కానీ నిజంగా అంతటి అసత్యము ఈ సంసారము అంటే మరి మనందరం ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఎందుకు అనుభవిస్తున్నట్టు ఈ రాగాలు ఈ ద్వేషాలు దేనికోసం దేనిని గురించి ఈ రాగాలని ద్వేషాలని మనం కలిగి ఉన్నాము ఈ సంసారము సుతరాము సుడక్తి మిథ్య అసత్యమైనట్లయితే దేనితోటి మనం వ్యవహరిస్తున్నాము దేనికోసం ఈ రాగములు ఈ ద్వేషములు దేనికోసం ఈ కష్టాలన్నీ పడడం ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉండడం ఈ పుణ్యాలు పాపాలు అని ధర్మాలు అధర్మాలని ఈ కష్టాలన్నీ మనం ఎందుకు పడుతున్నట్టు అంటే ఇప్పుడు మనం పడుతున్న యాతనంతా కూడా ఎందుకు కొరగాలి యాతనా అని మీరు అడగవచ్చు మీరు అలాంటి ప్రశ్న మీరు అడగద్దు ఎందుకంటే మీరు అడిగారంటే నేను చేస్తే చెప్తాను అప్పుడు మీరు నిరుత్సాహపడాల్సి ఉండదు అదిగో వాడు వేస్తున్నాడు చూసారా ఒకడు పెద్ద కట్టెల మోపు మోసుకెళ్తున్నాడు ఎరా నాయన ఇంత మోపు కష్టపడి మోసుకున్నావే అన్ని కట్టెలు మోసుకున్నావు కర్రలు అన్ని లాఠీల మూట మోసుకుపోతున్నావు ఏం చేసుకుంటావురా ఈ లాఠీలన్నీ అడిగితే వాడు అక్కడ పామును కొట్టాలండి అందుకోసం ఈ లాఠీలన్నీ మోసుకెళ్తున్నాను ఆ పాము చాలా పెద్ద పాము అది దాన్ని కొట్టాలి లేకపోతే అది మనల్ని చంపేస్తుంది అందుకోసం ఇలాంటివి మోసుకెళ్తున్నాను అంటాడు ఎక్కడరా పాము అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ పాము లేనే లేదు అక్కడ త్రా ఉన్నది అయితే మరి వీడి కట్టెలన్నింటినీ ఎందుకు మోస్తున్నట్టు మనం అలా జీవిస్తూ ఉన్నాం మన కామనాలన్నీ కూడా వాడి కట్టెల వాడి కట్టెలు దేనికోసం ఉద్దేశింపబడినవి మిథ్యాసర్పములు కొట్టడానికి ఉద్దేశింపబడినవి మన కామనలు ఆ కామనల కోసం మనం చేసేటువంటి లౌకికమైన కర్మలు ఆ కామనలు తీరడం కోసం మనం చేసే పూజలు ఆరాధనలు ఇవన్నీ కూడా వాడి కట్టెల వంటివి మాత్రమే మిథ్యాభూతములైన కామనల కోసం ఇవి ఇవన్నీ చేస్తున్నారు ఇక భయములు మన భయములు దేని గురించి మనం భయపడుతుంది భయం ఉంటుంది భయంతో ఆ భయం నుంచి నిముక్తిని కోరి భయం నుండి విముక్తిని కోరి మనం ఎవేవో పనులు చేస్తూ ఉంటాం లైక్ లౌకికమైన పనులు చేస్తాం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం దేని నుంచి భయం నుంచి విముక్తిని కోరి అలాంటిది ఏదో చేస్తాం లేకపోతే ఇంకా ఇలాంటివేమో ఒక్కొక్కని పెంచుతాడు భయం నుంచి విముక్తిని కోరి ఒక్కొక్కని పెంచుతాడు ఒక్కొక్క ఏం చేస్తున్నారంటే రక్షణ ఇస్తుందంట భయము నుండి విముక్తిని కూడా అలాంటివి వచ్చిస్తూ ఉంటాడు ఇక లేకపోతే భయము నుండి విముక్తిని కోడి పెద్ద పెద్ద పూజలు వీచిస్తూ ఉంటాడు ఏవేమో పూజలు చేస్తూ ఉంటాడు భయం నుండి విముక్తిని కోడి భయములకు హేతు ఏమిటి అంటే సంసారం ఆ సంసారము ఎట్టిది నిత్య అంటే భయములు ఆ భయముల కారణంగా మీరు చేసే కర్మలు లౌకికమైనవి పూజాధికము కూడా అంతా కూడా అదిగో కట్టెల దృష్టాంతం చెప్పాను చూసారా వాడు పెద్ద మూట పెద్ద మోపు కట్టెలు మోసుకుపోతున్నాడు కట్టెలు మోపు మోయడం అంటే ఎంత కష్టం అయినా మోస్తూనే ఉన్నాడు ఈ ఈ కట్టెలు అంటే పాముని చంపడానికి ఏ పాము అక్కడ ఉంటేగా పాము నాతో నా చాదని నా అలా ఉంటారు సంసారంలో యొక్క పరిస్థితి అలా ఉంటుంది అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే బి డిజైర్లెస్ అంటారు ఎందుకంటే మీ డిజైర్స్ అన్నీ కూడా మిథ్యాభూతమైన సంసారమే విషయముగా కవని బి ఫియర్లెస్ అంటారు ఎందుకంటే మీరు నిష్కారణంగా భయపడుతున్నారు ఏ హేతువు లేకుండానే మీరు భయపడుతున్నారు అలా ఈ సంసారం అనేది మమ్మల్ని అదే మరి అంచేతనే నేను చెప్పాను కత్తెల మోపు మోసుకుపోతున్నాడు ఎదుగురాయి కట్టలు పామును కొట్టడానికి ఏ పాము అంటే అక్కడ పాము లేదు అది సంసారం అంటే ఎలా ఉంటుంది కాబట్టి మానవులు తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయటానికి బదులుగా ఆ కోరికలలో ఉండే వాస్తవికత తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే భయాల నుండి నివృత్తిని పొందే ప్రయత్నం మానేసి ఈ భయముల యొక్క యథార్థత ఎత్తిది అని విచారం చేసి పరిశీలించే ప్రయత్నం చేయాలి అది చేస్తే సంసారులుగా ఎందుకు మిగులుంటారు విముక్తులు అయిపోతారు ఈ సంసారము అట్టిది ఇప్పుడు వాడికి ఒక గాయం తగిలింది నేను అదే సంసారం ముఖ్య అనేది వ్యాఖ్యానం చేస్తూ ఇంకా లాస్ట్ క్లాస్లో ఎంతో కొంతసేపు చెప్పు ఉంటాను ఇప్పుడు ఇంకో కొంతసేపు ఒకటికి గాయం తగిలింది గాయం తగిలి రక్తం ఓడిపోతున్నాను ఇప్పుడు అలాగే వదిలేస్తే చాలా హాని కలుగుతుంది కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేయాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే కట్టుకట్టించుకోవాలి ఏదో చేయాలి కానీ ఆ గాయము కళలో తగిలిందండి స్వప్నంలో తగిలింది ఇప్పుడు ఏం చేయాలి వాడు తెలుగు తెచ్చుకుంటే సరిపో తెలుగు తెచ్చుకోవాలా లేకపోతే మంచి హాస్పిటల్కి వెళ్ళాలా వాడు ఏం చేయాలి వాడు మీకు ఏమైనా అంతే కాబట్టి మీ భయాలకి మీరు ఏం చేయ నివృత్తి ఏమిటి ఈ సంసారము సత్యం అనేటువంటి ఈ అజ్ఞానం ఇద్దర మన కామనలకు పరిపూర్తి ఏమిటి ఏ విధంగా ఈ కామనలకు పరిపూర్తి చేసుకోవాలి అంటే మనం కలగంటున్నాము మన కామనలు కామనలలో విషయమయ్యేటువంటి సంసారము ప్రపంచము ఇదంతా కూడా ఒక పెద్ద కళ దీర్ఘస్వప్నం దీర్ఘస్వప్నం హిమం బుద్ధి దీర్ఘం వా చిత్తమిభవం మనము ఒక భయంకరమైనటువంటి కళను ఉన్నాము కాబట్టి కళలో కలిగేటువంటి భయాలకు నివృత్తి ఎలా ఉంటుంది కళ నుండి మేల్కాంక్షితయే నివృత్తి ఇప్పుడు ఆ గాయం తగిలి రక్తం ఓడిపోతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు కల నుండి మేల్కాంచుతూనే వాడి గాయము ప్రాణాపాయ స్థితి అన్నీ కూడా హూష్ కాకి తొలగిపోతాయి హూష్ అంటే అర్థం లేదు వచ్చిన హూష్ అనేప్పటిక కాకి ఎగిరి తక్కబోతుంది అలా అయిపోతుంది కానీ హూష్ అంటే అర్థం లేదు బాహ్యకారులు ఎవంటారో చూద్దాము న యథావర్ణితం తథాన ఏమ ఉపలభ్యతే అయ్యా ఈ రూపం మీరు అనుకుంటున్నట్టుగా ఇది లభించుటలేదు నేను ఓ దృష్టాంతం చెప్తాను మీకు ఒకతను అన్నాడు చూడు ఇల్లు కట్టి చూడన్నారయ్యా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నందుకు నువ్వు ఇల్లు కట్టితే మునగాడి అవుతావు అని అన్నాడు అని ఒక ఉద్యోగస్తుడికి చెప్పాడు అతను అవును కరెక్టే కదా హాయిగా కడుపులో చల్ల కదలకుండా బతుకుతున్నాడు గవర్నమెంట్ క్వార్టర్లో కానీ వీడు పెట్టిన ఈ ఈ సవాజారంతో వారికి ఆశపిచ్చింది అవును మరి ఇల్లు కట్టాలంటే పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి కదా అని అడిగాడు అడిగితే మరి అదే కదా పాయింట్ నీకు పీస్ ఆఫ్ ల్యాండ్ చూపిద్దామనే అది ఒక పెద్ద ప్లాట్ ఉంది దానిని చక్కగా చిన్న చిన్న ప్లాట్లు కింద తయారు చేసి అమ్ముతున్నారు నీకు ఒక ప్లాట్ నేను అమ్మి పెడతాను నీకు అది అందజేస్తాను దాంట్లో నువ్వు ఇల్లు కట్టను కానీ అని చెప్పాడు అని చెప్పి ఆ ల్యాండ్ ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుంది విశాలంగా ఉంటుంది ఆ మధ్యలో రోడ్లు విశాలంగా ఉంటాయి పార్క్ ఉంటుంది అక్కడ తర్వాత జిమ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్లబ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది మాల్ ఉంటుంది అని ఇవన్నీ చెప్పేప్పటికీ సంసారం ఊహ ఇవన్నీ అప్పుడే ఉన్నట్టుగానే వాడు ఊహించేసుకుంటూ ఉంటాడు ఏమండి సో వీడు కొనుక్కుంటాడు తీసుకెళ్తాడు చూపించడానికి తీసుకెళ్తాడు అక్కడ ఒక ఫోరం బోకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అది దాంట్లో పట్టుకెళ్తాడు పట్టుకెళ్ళి ఆ గీతలు చూపిస్తాడు ఇదే నీ అంటాడు ఓహో ఇది నా ఇల్లా అని వీడు అప్పుడే కలగంటూ ఉంటాడు ఒక్క గెంతు వేసి ఇది బెడ్రూమ్ అంటాడు వాడు వేసిన గెంతుకి తగ్గట్టుగానే వీడు కూడా గెంతు వేసి ఓహో ఇది బెడ్రూమా అంటే అవును ఇది బెడ్రూమ్ అని అలా చూపిస్తాడు వీడు ఆ కళనంతనే సత్యమని భ్రమపడి ఓ లక్ష రూపాయలు పడిచేట్లు అప్ప అది ఈ పని అయ్యి పాతికేళ్ళైంది ఇంతదాకా ఆ లక్ష వెనక్కి ఆ ఫ్లాట్ అది కోర్టులో ఉంది కేసు ఆ ల్యాండ్ రాలేదు అది అసైండ్ భూమి అది అది ఎన్ని సెటిల్ కాలేదు వీడి వీడిలాగే దండ పెట్టుకుంటూ అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు అలోహా అది ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు ఓ మంత్రం ఉంది ఎటువంటి వాటి అన్నిటికీ మంత్రం ఉంది మీరు తెలుసు చూస్తే ఇప్పుడు మంచిది ఏ అది వాళ్తారు అసలు ఏ భో థోరే ఏ భో ఘోర ఘోరే సర్వే ఏభ్య సర్వ శే ఏభ్యో నమస్తే అస్థు రుద్రరూపేభ్య అది మంత్రం ఇది బాగా నోటుకు వచ్చుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మన కళలో గాని ఆ కళలు మొక్కలైన ప్రతిసారి ఘోరే ఏ భో థర్ ఘోరే ఏభ్యో అని ఆ రుద్రుడికి దండం పెట్టుకుని ఊరట చెందవచ్చు కాబట్టి ఈ మంత్రం వచ్చి ఉంటే చాలా ఉపయోగపడుతుంది ఈ సంసారం అల్లా వాడికి ఇది ఇది బెడ్రూము ఇది బాత్రూము అని వాడు గెంతులు వేసి చూపించాడు చూసారా అవి ఏమీ లేవు అవన్నీ ఊహాలోకంలో ఉన్నాయి అస యథావర్ణితం రూపం తథా నైవ ఉపలభ్యతే ఈ సంసారం యొక్క రూపాన్ని ఎలా వర్ణించారో అలా ఆ సంసారము లేనే లేదు లేనే డుబాయ్కి వెళ్ళేప్పుడు వర్ణిస్తారు దుబాయ్ ఎలా ఉంటుందో వర్ణిస్తారు వాడు డుబాయ్ వెళ్ళాక వాడికి తెలుస్తుంది ఏమనే న రూపముస్తే హోపల అని తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలి ఖభోరే అది చేయాల్సింది ఈ సంసారం అలాంటిది ఏ విధంగా వర్ణింపబడిందో అట్టి రూపము దానికి లేదు అది మరి ఎలాంటిది అనుకుంటున్నారు అది స్వప్నమరీ్యుదక మాయా గంధర్వనగర సమత్వా దృష్టనష్టస్వరూప లేటండి ఎలా వర్ణించారో అలా లేదని ఎందుకన్నారంటే హే వికా సహ ఆ సంసారం అనే చెట్టు దృష్టనష్టస్వరూప అలా చూస్తూ ఉండగానే దాని స్వరూపము అంతర్ధానం అయిపోతూ ఉంటుంది నష్ట అంటే నశ న అదర్శనే అలా చూస్తుండగానే అది లేకుండా పోతుంది అలా చూస్తుండగానే వీడు ఒక గుర్రం మీద పందెం కట్టాడు పదివేల రూపాయలు గుర్రం మీద పందెం కట్టాడు పందెం కట్టి ఆ గుర్రాలు పడిగట్టి చోట ఒక స్టాండ్లో కూర్చొని అదిగో నాలుగు గుర్రం నాలుగో నెంబర్ గుర్రం నాలుగో గుర్రం అదిగో అదిగో అదిగో అదిగో అలా అలా చూస్తూ అది ఇంకా పరిగెత్తట్లేదు అది పరిగెత్తడం మొదలుపెట్టే వరకే వీడి సంసారం వీడికి కొంచెం ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది అది తీరా పరిగెత్తడం మొదలుపెట్టింది మిగతా గుర్రాలతో పాటుగా వచ్చేస్తున్నావు వచ్చేస్తూను వచ్చేస్తునుకుంటూ ఉంటే ఆఖరికి వచ్చేపడికి ఇంకో గుర్రం ముందుకు వచ్చేసి ఈ గుర్రం నాలుగో నెంబర్ గుర్రం నాలుగో స్థానంలో వచ్చింది వీడు కట్టిన పదివేలు వాళ్ళు కూర్చోస్తున్నారు వీడి దగ్గర చిన్న రిసీట్ మొక్క ఇచ్చారు కదా అది చెప్పింది ఒకరి ఈ సంసారం అట్టిది మనం కళలు కంటూ ఉంటాం పొగటి కళలు అని పేరు పొగలు కళలు కంటూ ఉంటాడు కళలు కంటూ కొంటూ కొంటూ జీవితమే అంతమవుతుంది తప్ప వీడి కళలు అన్న కళ్ళలు అని నిరూపితం ఉంటుంది సో నాకు ఇదే నాకు బాగా నచ్చిన దృష్టాలతో కట్టెల మోపు కట్టెల మోపు మోసపోతున్నాయి ఏమిట్రా కట్టెలంటే పామును కొట్టడానికి కట్టారు ఆ కట్టెల మోపు ఏమిటో నేను వివరించి చెప్తే మీరు ఫీల్ అయిపోతారు ఎల్ఐసి పాలసీ ఒకటే ఓకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంకొకట్టె ఓకే సుదర్శన మంత్రం ఇంకొకట్టె అంతరా కాలభైరవ మంత్రం మరో కాలభైరవ మంత్రంతో వీడేదో దేన్నో కొడతాడనమాట కాలసర్పదోషాల్లో దేన్నో అవాయిడ్ చేయడం కోసం కాలభైరవ మంత్రం మరో కట్టె ఈ స్తోత్రం ఓ కట్టె ఆ స్తోత్రం ఇంకో కట్టె లౌకికములు పారలౌకికములు అయినటువంటి ఉపాయాలన్నింటినీ పెద్ద మోపు కట్టి అది మోసుకుంటూ ఉంటాడు అర్థమేం లేదు నేను చెప్పాను అని తీరా నేను చెప్తే మీరు ఫీల్ అయిపోతారని ముందే నేను హెచ్చరిక చేశాను నా తర్పేం లేదు అంటే సంసారంలో నీవు కోరదగ్గది ఏదీ లేదు నీవు పూర్ణుడము సంసారంలో నీవు భయపడదగ్గది ఏదీ లేదు నీవు అభయడము అని ఎవడైనా చెప్పేవాడు ఉన్నాడా ఈ లోకల్లో ఎవడైనా ఉన్నాడా ఈ మాట చెప్పేవాడు ఏ ఆచార్యుడైనా చెప్తున్నాడా మీరు కోరుకోండి నేను ఉపాయం చెప్తానంటాడు తప్ప నువ్వు కోరదగ్గది ఏమీ లేదు నీవు పూర్ణుడమని ఎవడైనా చెప్తాడా మరి ఈ సంసారము ఇది మిత్యంటారా లేకపోతే సత్యం అంటారా దీన్ని పోవడం అంటారా లేకపోతే తెగడం అంటారా ఇది ఒక పెద్ద కళ కళ అంటే కళ్ళ స్వప్న మరీ చ్యుదక అంటే ఎండమావి మావి అంటే నీరు ఎండ అంటే సూర్యకాంతి సూర్యకాంతిలో కనపడే జలాశయం సూర్యకాంతిలో జలాశయం కనపడుతూ ఉంటుంది సూర్యకాంతిలో కనపడే జలములు చక్కగా స్పార్క్లింగ్ ఫిల్టరేడ్ వాటర్ లాగా ఉంటాయి మాములుగా మీకు నల్లా నీళ్ళు ఉన్నాయంటే నమ్మటం లేదు నల్లా నీళ్ళని నమ్మడానికి లేదు ఎందుకంటే దాంట్లో వాటర్ సప్లై డ్రైనేజ్ పైప్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఇప్పటి నుంచేటో అటు నుంచి ట్రాన్స్పోర్ట్స్ అవి ఉంటాయి పూర్ క్వాలిటీ వర్క్ చేస్తారా అది సరిగ్గా ఉండదు అని మళ్ళీ కాల్చుకొని వడపోసుకొని తాగాల్సి ఉంటుంది కానీ ఈ స్వప్న ఈ మరీ చిరక ముందు చూసారా ఇది మోస్ట్ మోడర్న్ ఎలక్ట్రిక్ ఫిల్టర్ సిస్టమ్ నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ కూడా anta స్పార్క్లింగ్ క్లీన్ ఉండదు అంత శుచిగా ఉంటుంది ఈ మరీ చూతకం ఈ సంసారం అది వాస్తవంగా లేదు గంధర్వ నగరం మీకు ఇప్పుడే నేను చెప్పేశాను మాస్ట్ హిప్నాటిస్ట్ అని చెప్పాను చూడండి అది గంధర్వ నగరమే ఆయన శంకర్లు ఈ దృష్టాంతాలు ఇచ్చాడని నేను గమనించలేదు నా బుద్ధిలో ఉన్న పాయింట్స్ అవ్వ నేను చెప్పాను యాంటిసిపేట్ చేసి చెప్పాను నేను చెప్పినానికి తగ్గట్టుగా ఆయన వెంటనే దాన్ని కన్ఫామ్ చేస్తూ ఆ వాక్యం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ సంసార వృక్షము వీటితో సమానమైనది సమత్వ వీటితో సమానం వీటి వంటిదని మళ్ళీ అనొద్దు మీరు వీటితో సమానం అంటే అవి ఎంత కలవాయో ఈ సంసారము కూడా అంత కలవా దాన్నే శంకరుడు తనదైన ఒక విలక్షణమైన పదప్రయోగంతో సంసారాన్ని వర్ణించారు దీన్ని మహాత్ములు ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ని పదే పదే పోట్ చేస్తూ ఉంటారు దృష్ట నష్ట స్వరూప అలా చూస్తూ ఉండగానే అది మొక్కలై కూర్చుంటుంది అలా చూస్తూ ఉండగానే అది ఉండదు ఇది రైల్లో ప్రయాణం చేస్తున్నారు అందరం చేస్తుంటే ఒకడు వచ్చాడు వాడి దగ్గర డబ్బు డబ్బా ఉంటుంది ఆ డబ్బాని మీ మీ చేయి ఇలా చూపిస్తే చేతి మీద కొడతాడు డబ్బా ఖాళీగా ఉంటుంది డబ్బా ఇలా కొడతాడు రూపాయి పడుతుంది దాంట్లో వచ్చి మళ్ళీ కొడతాడు ఇంకో రూపాయి పడుతుంది మళ్ళీ కొడతాడు ఇంకో రూపాయి పడుతుంది ఈ రూపాయలందరికీ అక్కడ కూర్చున్న ఆ జనరల్ డిపార్ట్మెంట్లో కూర్చున్న పది మంది ఉంటారు కదా మొదలుగా సీట్లు ఆరు సీట్లు ఉంటాయి పదహారు మంది అక్కడ సర్దుకుని ఉంటారు ఈ పదహారు మందికి ఈ పదహారు రూపాయలు ఇస్తాడు అలా కొడుతూ రూపాయి ఇస్తూ ఉన్నాయి కొడుతూ రూపాయి ఇస్తూ ఏమండి ఈ రూపాయలు మీకోసం నేను ఇస్తున్నాను మీరు అట్టి పెట్టుకోండి అంటారు వాళ్ళందరూ అత్యాశ్చర్యమగ్నం అయిపోయి చప్పట్లు కొట్టి ఆ రూపాయలు జైబులో వేసుకుంటారు వేసుకోమని చెప్తారు మీరు జేబులో వేసుకోండి జబులో వేసుకోండి అని జేబులో వేయిస్తాడు అందరూ జేబులో వేసిన తర్వాత చప్పట్లు కొడతారు ఉట్టి డబ్బాలో ఉంచి సేనారేకు డబ్బాయి హార్లిక్స్ డబ్బా ఏదో ఖాళీ డబ్బా తీసుకుంటే లేలా కొట్టి ఇన్ని రూపాయలు తీసాడు పదహారు మందికి ఇచ్చాడు రూపాయలు వాళ్ళు చూసి జేబులో వేసుకున్నారు ఆ తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ఈనాము అడుగుతారు వాళ్ళందరూ ఈనాములు వీళ్ళకి పది రూపాయలు ఒకడు ఐదు రూపాయలు ఒకడు ఈనాములు ఇస్తారు అందరికీ దండం పెట్టి నెక్స్ట్ భోగిలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత వీళ్ళు జేబుల్లో చూసుకుంటే ఏమీ ఉండదు వీళ్ళే ఏమంటారంటే దృష్టరస్వరూప ఈ సంసారం అన్నట్టు అందుగురించే దాన్ని నూపమస్యేహ తథోపలభ్యతే అన్న అత ఏ న పర్యంత నిష్టా సమాప్తిర్వా విద్య నాంతో నాదర్న సంప్రతిష్ట నాంత అంతః అంటే నిశ్చయం కక్లూషం అంతః అంటే కంక్లూషన్ ఈ సంసారానికి కంక్లూషన్ ఏ ఉండదు ఏమంటే స్వప్నం మీరు కలగంటున్నారు కళకి కంక్లూషన్ ఏమిటండి కళకి కంక్లూషను కళని కలగా తెలుసుకుంటే కళ కల అని తెలుసుకుంటాయే దానికి కన్క్లూషన్ అంతేనా లేకపోతే ఇంకేదైనా కంక్లూషన్ ఉంటుందా ఒకడు కలగడుతున్నాడు ఆ కళలో వాడికి పెళ్లి కాలేదు ఎవడు పిల్లని ఇవ్వలేదు పెళ్లి కాలేదు కలగంటున్నాడు పెళ్ళి అయింది ఆ కళ్ళ ఆ కళ్ళలో ఒక భూస్వామి అందమైనటువంటి పూల రథం వంటి అమ్మాయిని తీసుకొచ్చి వీరికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళి అయిన తర్వాత వాడు ఆ అమ్మాయిని తీసుకుని సారే మొదలైనవన్నీ తీసుకుని మంచి ఖరీదైనటువంటి ఎయిర్ కండిషన్ కార్లో వాళ్ళ ఊరు వెళ్తూ ఉన్నాడు ఇది కళలో వ్యవహారం ఇప్పుడు ఆ కళకి కంక్లూషన్ ఏమిటో మీరు చేస్తారని ఇవ్వండి నాకు ఆ కళ కంక్లూషన్ వాళ్ళ ఊరు వెళ్ళడము అక్కడ కొత్త కాపురం పెట్టడము ఆ పిల్లల్ని కండము వాళ్ళని పైకి తీసుకోవడం అదే కంక్లూషను మరి ఏమిటి కంక్లూషన్ దానికి తెలివి మేలు కాల్చుతాయి దానికి కన్క్లూషను మేలు కాల్చినప్పుడు ఆ కళ ఏమవుతుంది ముక్కలు అవుతుందండి భగ్నం అయిపోతుంది ఉండదు దానికై కంక్లూషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ సంసారం అనే కళకి అంతము అంతము అంటే పర్యంతము పరిసమాప్తి నిష్ట అది ఎక్కడికి వెళ్ళి కంక్లూడ్ అవుతుందో దాన్ని అన్నిష్ఠ అని అంటారు అలాంటిదేమి కంక్లూషన్ కల్మినేషన్ అని ఇంగ్లీష్ పదవు ఇలాంటివి కూడా ఆ సంసారానికి ఉండవు ఉండవు తెలుసుకుంటే చాలా ఇది చాలా కఠినమైన సబ్జెక్ట్ అండి దీనికి ఏటికీ ఎదురీట అందరూ అందరి దారి ఒకటిదైతే ఉలిపి కట్టే దారి మరి ఒకటి అలా ఉంటుంది ఈ పాఠమే అలా ఉంటుంది ఇది ఒక ప్రారంభవశం చేత ఇలాంటి పాఠం చెప్పేటువంటి సందర్భం నాకు ఇలాంటి పాఠం వినే సందర్భం మీకు వచ్చింది తప్ప ఈ ప్రపంచంలో ఇలాంటి పాఠాలు ఇలాంటి విద్యార్థులు ఉండరు మీకు ఉండరు నేను మీకు హామీ ఇస్తున్నాను ఇట్ ఈజ్ ఏ లోన్ అకేషన్ చాలా రేర్ అకేషన్ సంసారాన్ని ఈ విధంగా వర్ణించటం మీరు లోకల్లో ప్రవేశిస్తే సంసారాన్ని ఇలా వర్ణించరు కట్టెల మోపు కట్టెలు మోస్తున్నాడు వాడు దేనికోసం ఈ కట్టెలన్నీ మోస్తున్నాడు పావుని చంపడానికి ఏ పాము రజ్జు సత్వం ఆ కట్టెలు మోస్తూ ఉంటాయి సంసారం దీనికి అంతము లేదు నాతో నాదం న సంప్రతిష్ట ఆది కూడా లేదు సో తాది ఇత ఆరభ్య అయం ప్రవృత్త గమ్యతే ఈ సంసారమునకు ఫలాన అప్పుడు ఇది మొదలైంది అనే ఆరంభము దీనికి లేదు ఇప్పుడు గురువు గారు నాకు ఒక సమస్య ఉందండి అంటాడు అదే ఇప్పుడు గురు టీవీలో టీవీలో గురువు గారు అంటారు ఆ సమస్య తర్వాత చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడు పుట్టారో చెప్పండి అంటాడు ఆది అంటే ఆవిడ ఉంటుంది సమస్య నాకు కాదండి మా పురానికి కలిపి లేదండి అయినా కూడా పర్వాలేదు మీ మీరు ఎప్పుడు పుట్టారో చెప్పండి అంటాడు వాడు ఎందుకంటే మరి సర్దుబాటు చేస్తున్నారు కదా అప్పుడే మప్పులో కాదేశాడు దేవుస్తూనే ఉంది అయినా కూడా దాన్ని కవర్ చేసుకుందుకు అయినా పర్వాలేదు మీ మీరు ఎప్పుడు పుట్టారో చెప్పండి మీరు అడుగుతున్నారు కదా ప్రశ్న ప్రశ్న మీరు అడుగుతున్నారు కదా ప్రశ్న అని ఉంటుంది సంస్కృతంలో తెలుగులోకి ఏమన్నా వస్తుంది ప్రశ్న అని వస్తుంది డూమువులు ప్రత్యయాలు అక్కడ ఉండవు ప్రశ్నడు అని రాదు రామ వస్తుంది రాముడు ప్రశ్న అని అంటే కృష్ణ అనే వస్తుంది కృష్ణ అంటే కృష్ణ అంతేగాని ప్రశ్నదు అనుకోవడం అలాగే ప్రశ్నము అనకూడదు ప్రశ్నము అనకూడదు తప్పది ప్రశ్నం అని పెద్ద ప్రోగ్రాఫులు ఏమిటి ప్రశ్నం ఏమిటి అసలు అంటే ప్రశ్న లేకపోతే ప్రశ్న ప్రశ్నహారే సంస్కృతంలో అన్నాడని సంతోషపడతాం ప్రశ్న అంటే తెలుగులో చెప్తున్నాడని ఆనందిస్తాం ఇటు కాదు అటు కాదు ప్రశ్నం అంటాడు ఏమిటి అదే రామశబ్దం రాకపోతే ఇలాగే ఉంటుంది ఆయన అంటాడు మీ అయినా పర్వాలేదు మీ మీ భర్త చెప్పండి అంటాడు ఆవిడ తన భర్తే చెప్తుంది మరి మా పిల్లాడి మాట్లాడితే మీ పిల్లాడి భర్త కూడా చెప్పండి పనులు అవుతుంది అది కూడా చెప్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మీ ప్రశ్న ఒకటి ఇప్పుడు అడిగారు అంటే మా పిల్లాడు ఎంసెట్కి బాగా తయారవుతున్నాడు పాస్ అవుతాడా అని అడుగుతుంది అడిగితే వాడు అంటాడు ఎంసెట్కి మీరు ట్యూషన్ వాడు పెట్టించారా ట్యూషన్ బాగా చదువుతున్నాడండి పొద్దున్నే వెళ్తున్నాడు మంచిగా చదువుతున్నాడు వెరీ గుడ్ ఒక్క నిమిషం ఆ గన్నీ కౌంట్ చేస్తాడు ఏదో కౌంట్ చేస్తాడండి లేదా కౌంట్ చేస్తాడు ఏం కౌంట్ చేస్తుంది కౌంట్ చేయాలంటే అది ఒకటి ఉండాలి కదా ఈ కళ్ళకి ఆది ఒకటేది ఏదో ఒక ఇచ్చి కౌంట్ ఏదో చేస్తాడు చేసి బాగా కష్టపడి చదివినట్లయితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది మీరు నేను చెప్తుంటే నవ్వుతున్నారు ఇంటికి వెళ్ళి ఇదే ప్రోగ్రాం చూసి ఆనందిస్తూ ఉండుంటారు నేను తెలిగించిన వాళ్ళు కాబట్టి ఇలాంటి నేను చెప్తున్నాను నేనేమో ఎంజాయ్ చేస్తున్నాను ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ ఎగ్నోస్టీ నన్నేమో నాకు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పుస్తకం నా చేత ఇవన్నీ చెప్పిస్తారు మీరు వెళ్ళి మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తాయి సూపర్ స్టిషన్ సూపర్ సిటిషన్ అన్నది ముఖం మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది సూపర్ స్టిషన్ రాసి ఉంటుంది మీరు చూడకపోతే అది మేము ఇష్టం అది వేరే సంగతి వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి దీనికి ఆదే దీని ఆదేవిటి ఈ కళ్ళకి ఆదేవిటి వంధ్యాపుత్రుడు బృహస్పతి గ్రహం ఏదైతే ఏదో ఏదో రాశిలో పుట్టాడు అంటే అంటే అదే ఆదే అది దానికి ఆదే అది అదే ఉండదు ఇప్పుడు మొదలుపెట్టి ఇది ప్రారంభమై నడుస్తోంది అని చెప్పి ఇది ఈ సంసారం ఉందని మీరు మీరు భ్రమపడుతున్నారు అలా నా ఆది అని మీరు అనుకుంటే అది మీ పెద్ద భ్రమ నేను కాదు ఉండదు నితి మధ్యం అస్యాం నేనచిత్ ఉపలభ్యతే అది దీనికి మధ్యం అంటూ ఏమి ఉండదు దీనికి ఏమంటే బజ్జు సర్పము నాకు తల ఎక్కడ ఉంటుంది తోక ఎక్కడ ఉంటుంది నడుము ఎక్కడ ఉంటుందండి ఉండవు ఉండవు తల తోక నడుము ఉండవు మీరు ఎప్పుడైనా విన్నారా తలా తోకాలి ప్రసంగం చేస్తున్నాడని విన్నారా ఈ సంసారమే అట్టి ప్రసంగం దానికి తోక ఉండదు అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఆ ప్రశ్న ఏమిటంటే ఈ అసత్యాన్ని పట్టుకుని మీరు అలా వర్ణిస్తారు ఎందుకని ఓన్లీ సత్యం ఏమిటో చెప్పండి అసత్యం ఎందుకు మీకు సత్యం ఏమిటో చెప్పండి కొంతమంది తెలివితేటలు అలా ఉంటాయి వీటిని అతి తెలివితేటలు ఉంటాయి అసత్యం గురించి ఎందుకు మీరు సత్యం ఏమిటో చెప్పండి సత్యం ఏమిటో చెప్తాను మీరు ఓపిక పట్టండి పది సత్యం ఏమిటో చెప్పాలంటే నాలుగో శ్లోకానికి వెళ్ళాలి ఇంకా మూడో శ్లోకం మొదటి భాగంలో ఉన్నాం భాష్యం ఉంది మీరు సత్యాన్ని గురించి కంగారు పడితే వర్క్ అవటం ఉంది అలాగా తేనా సత్యం చెప్పాక మీరేమో దాన్ని పట్టుకోవడానికి వెనుకాడతారు కూడా పైగా కాబట్టి అంత కంగారు పడద్దు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏది మిథయో ఏది కళ్ళయో దాని మీదనే మీ దృష్టి ఉండగా మీకు నేను సత్యం చెప్పినా మీకు బుద్ధికి రాదు ఇప్పుడు ముగ్గురు కలిపి నడిచి వెళ్తున్నారు వాళ్ళకు పాము కనపడుతున్నాయి ముగ్గురికేను కనపడితే నేను ఏ కథ చెప్పాను ఇంతకుముందు కనపడితే ఒకడు కట్టెల కోసం ప్రారంభం కట్టెలు కట్టెలు పట్టుకొస్తే ఆ పామును కొట్టనే ప్రయత్నంలో ఒకడు ఉన్నాడు వారికి అది పాము కాదు త్రాడు అని తెలుసుకునే ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాడు కట్టెల హడావిలో ఉన్నాడు ఇంకొకడు నాగమంత్రాన్ని జపిస్తున్నాడు ప్రతిదానికో మంత్రం నా పావు కూడా ఓ మంత్రం ఆ పావు సత్యమో కాదో ముందు చూసుకోద్దు ముందు అది ఏడవద్దు అప్పుడే మంత్రవా ప్రతిదానికే మంత్రమేనా ఇది ఒక కోరిక పుట్టింది వెంటనే మంత్రం అరే ఆ కోరిక అది ఆవశ్యకమా కాదో చూసుకోద్దు ఇప్పుడు మాకున్నాడు ఇంజనీర్ అవ్వాలని కోరిక పుట్టింది ఏం చేస్తే ఇంజనీర్ అవుతాడు కార్తవీర్యార్జున మంత్రం చెప్పిస్తే ఇంజనీర్ అవుతాడు అరే ముందు అసలు ఆ తర్వాత జుట్టుగా నా పను కార్త విద్యార్థుల మంత్రం ఎక్కడికి పోదు మీ కుర్రాడికి మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందేమో ఎప్పుడైనా అడిగేవా నేను అడిగా నా కుర్రాడిని నాకు లెక్కలు సరిగ్గా రాదు సార్ నన్ను ఎందుకు హింస పెడతారని చెప్పాడు మరి మీకు కార్త విద్యార్థుల మంత్రం ఎందుకు అనవసరం కదా కాబట్టి సో ఇంకొకటి మంత్రం ఆ పాము చూసి ఇంకొకటి మంత్రం మొదలుపెట్టాడు దీనివల్ల ఏమైపోతుందంటే మంత్రము యొక్క విలువ పోతుంది మంత్రానికి వాల్యూ లేకుండా పోతుంది అదే ఏదో వస్తాడు మంత్ర బలం ఓకే మళ్ళీ అమ్మగారిని ఫోను మీ పేరేమిటి నా పేరు బలంగా ఆ ఏమిటి మీ కోరికేమిటి అంటే మా పెద్ద కొడుకు పెళ్ళయ్యి ఐదేళ్ళు లైన్లన్నీ ఇంకా పిల్లలు పుట్టలేదు ఓహో అలాగా మీకు సంతాన గోపాలకృష్ణ మంత్రం చెప్తాను కృష్ణుడికి సంతాన భగవద్గీతలో మీరు ఎప్పుడైనా కృష్ణుడు సంతానం అనే మాట ఎక్కడైనా ఉందా అక్కడ లేదు ఇంకో చోట ఉంది ఉంటుంది ఎక్కడో ఉంటుంది అది చెప్తాను రాసుకోండి అని చెప్తాడు అదంతా తప్పు అది చెప్పేది కూడా సంఖ్య ఉండదు అంతా తప్పులు అది రాసుకొని జపం చేసేస్తే కొడుకు పుట్టేస్తాడు ఏమండి ఈ దడ్డి వేటు రన్ రెలిజియం వాట్ ఈస్ కాల్ రెల్జియం అలా ఉంటుందా రెలిజియంలో వాటే నిష్పార్చడం సో కాబట్టి మంత్రం ఆ పాము కథ పూర్తి చేస్తాను వీడు మంత్రం మొదలుపెట్టాడు అప్పుడు మూడో వాడు అన్నాడు ఆగరా అది అసలు పాము అవునో కాదో లైట్ అని లైట్ వేసి చూశాడు అప్పుడు అది పాము కాదు అని తెలిసింది నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు పాము మీరు దాన్ని పాముగా చూస్తున్నంతసేపు మీకు దాని యొక్క యథార్థ స్వరూపము బుద్ధికి వచ్చే అవకాశమే లేదు మీకు దృష్టాంతం చెప్తా ఫలానా నాకు శత్రువు అని మీరు అనుకుంటూ ఉంటే వాడి మంచితనము వాడి వాడికి మీ వాడి వల్ల మీకు కలిగే ఉపతారము మీకు కానరావు నేను ఒక ఆయన మాట వాడు పదవ దుష్టుడండి అన్నాడు కానీ నేను ఎరుగుతున్నాను అతన్ని అతను అంత దుష్టుడే కదా ఏదో కొద్దిపాటి దుష్టత్వం అందరికీ ఉంటుంది సంసారం ఉన్న తర్వాత ఏదో కొంత సత్యం కొంత విద్య ఏదో నడుస్తూ ఉంటుంది అతను ఈయననుకున్నంత దుర్మార్గుడు కాదు నాకు తెలిసి నేనన్నాను ఎవరు మనకు తెలియకపోవచ్చు ఆయనకేదైనా ద్రోహం చేస్తూ ఉండొచ్చు నేనన్నాను మీకు అటువంటి అభిప్రాయం ఎలా కలిగింది అతను నాకు అలా అనిపించలేదు అంటే నాకు అలాగా దాఖలాలు ఉన్నాయి ఏమిటో చెప్పండి మీ దాఖలాలు ఉంటే అది చెప్పాడు కూడా కల్పన అసత్యం ఎవరో ఈ రోజు నూరు పోశారు అప్పుడు నేను నాకు మీరంటే ప్రేమతో చెప్తున్నాను నేను ఆయన చాలా మంచివాడు మీరు పడుతున్న ఈ సమస్యకి ఆయన పరిష్కారం చేసేటువంటి శక్తి కలవాడు మీరంటే ఆయనకి ద్వేషం లేదు మీరే అనవసరంగా ఆయన్ని శత్రువుగా భావన చేసి మీకు మీరే హాని చేసుకుంటున్నారు నా మాట వినేది ఆయన శత్రువు కాదు మీరు ఒకసారి ఫోన్ చేయండి ఆయనకి నా ఎదుర్కొండనే ఫోన్ చేయండి టు మేక్ ఎ లవ్ స్టోరీ షార్ట్ ఆయనకు తెలిసింది అతను శత్రువు కాదు అని తెలిసింది అప్పుడు వెంటనే తన యొక్క సమస్యను ఆయనకి విన్నవిస్తే ఆయన వెంటనే పరిష్కారం చేసి పెట్టినాడు ఆయన శత్రువు కాదు ఆయన శత్రువు అని ఈయన అర్థమైందండి కాబట్టి శత్రువు శత్రునాశం కోసం ఏం చేయాలి ఏం ప్లాన్లు వేయాలి అదంతా అనవసరం ఈ నాట్ యువర్ ఏమి You are unnecessarily thinking he is an enemy. You have correct your thinking. That is all you have to do. In this samsara, if you have to correct your mind, if you have to correct your mind, if you have to correct your mind, you will not be able to correct your mind. You will not be able to correct your mind.